గణపతి హే కవి కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆరు వల్లి శ్రీమహాజనాధిపత సాశివసమా శంకరాచార్య అస్మాచార్యపర్యంతం వందే గురు పరపరా ఆత్మస్వరూపంధుగణ మనము పదో శ్లోకం చూస్తూ ఉన్నట్టున్నాము అన్నాము అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమతి కర్మాణివన్ సిద్ధిమవాప్సి ఇక్కడ ఈ అనుకల్ప ప్రక్రియ అనుకల్ప న్యాయము అని అంటారు మనం చూస్తూ ఉన్నాము అసలు అక్షర పరబ్రహ్మోపాసన ఉత్తమోత్తమైన పక్షం దాని ఎందు పరబ్రహ్మను ఆత్మరూపముగా అనుసంధానం చేయుట అది ఉత్తమోత్తమము సర్వశ్రేష్టము అయితే అది అందరికీ అందుబాటు కాపాడు ఎందుకంటే జనులు భేద దృష్టి ప్రధానంగా ఉంటారు అటువంటిప్పుడు భేద దృష్టికి కొంత విసులుబాటు కల్పిస్తూ సగుణోపాసన అది రెండవ పక్షంగా చెప్పారు ఆ సగుణోపాసన ఎలా చెప్పారు అంటే మన్మనాభవ మద్భత్త అది మొదటి పక్షం ప్రథమపక్షం మయ్యేవ మన్మనా కాదు మయ్యేవ మన ఆభత్స్వ మయి బుద్ధి నివేశయా అది ప్రథమపక్షం సువర్ణోపాసనలో అంటే దీని అభిప్రాయం ఏంటంటే మన మన ఆధత్స్వ బుద్ధిని నివేశయా అంటాడు ఈ మనస్సు బుద్ధి కలిపి జీవుని ఈశ్వరుని నుండి సపరేట్ చేస్తాయి మనస్సు బుద్ధియే జీవుని సర్వము నుండి సపరేట్ చేస్తాయి నిజానికి సర్వము ఈ జీవుడనబడే చైతన్యంలోనే ప్రకాశిస్తూ సో సాధకుల యొక్క ఆత్మ చైతన్యం ఏదైతే గలదో అది ఏ అధిష్టానముగా కలిగి ఉంటుంది సర్వము సర్వము ఆత్మ కంటే భిన్నంగా ఉండవు పరమాత్మ కూడా ప్రత్యేకాత్మ రూపంగానే ప్రకాశిస్తూ ఉంటాడు ఎక్కడా సపరేట్నెస్ లేదు సపరేట్ అంటే భేదము లేదు భేదము లేకున్నా భేదములు కల్పిస్తాయి ఈ మనస్సు బుద్ధి కలిపి బుద్ధి ఏం భేదాన్ని సృష్టిస్తుంది బుద్ధి ఎందు భేదవాసన ఉంటుంది దేహాభిమానం ఉంది దేహాభిమానము అనేది బుద్ధి ఎందు ఉండేటువంటి వాసన ఆ వాసన కారణంగా జగత్తు నాకంటే భిన్నముగా ఉన్నది ఈశ్వరుడు నాకంటే భిన్నముగా ఉన్నాడు అనేటువంటి మౌలికమైన అజ్ఞానము ఒక బలమైన సంస్కారము లేక వాసన రూపంగా బుద్ధి ఎందుకు ఎప్పుడైతే బుద్ధి అంత బలంగా భేదాన్ని నిర్మాణం చేసి కూర్చుంటుందో అప్పుడు మనస్సు సాంసారికములైన లేకపోతే ప్రాపంచికములైన వస్తువుల ఎడల ఘటనల ఎడల వ్యక్తుల ఎడల రాగద్వేషాలని వాటి అందే సంచరిస్తూ ఉంటుంది ఈ విధంగా మనస్సు బుద్ధి కలిసి లేని భేదాన్ని సృష్టించి పెడతాయి జీవులకు ఈశ్వరునితో లేని భేదాన్ని మనస్సు బుద్ధి కలిపి సృష్టించి పెడతాయి కాబట్టి ఈ ఈశ్వరుడితోటి వీడికి ఈ జీవునకు సంయోగము నిత్యసిద్ధము అభేదము నిత్య సిద్ధం నిత్య సిద్ధమైన అటువంటి అభేదము అందుబాటులో లేకుండగా అది అనుభవానికి రాకుండగా ఈ మనస్సు బుద్ధి కలిపి ఒక భేద భేదాన్ని నిర్మాణం చేసి పెడతాయి ఇది సమస్య ఈ సమస్యలు ఎప్పుడైతే ఆ విధంగా చక్కగా ఇప్పుడు పరిష్కారం చాలా తేలిక్ అయిపోతుంది ఏమిటా పరిష్కారము ఆ మనస్సుని ఆ బుద్ధిని ఆ ఈశ్వరుని ఎందు ఆధానము చేయుంట మయేవ మన ఆధస్వ మి బుద్ధిని నిరే విషయ అయిపోయిందంటే మీరు మన బుద్ధిలో ఉండేటువంటి భేద సంస్కారాన్ని తిరస్కరించి బుద్ధి ఈశ్వరుని తోటి ఐక్య సంస్కారాన్ని నిర్మాణం చేసుకుని మనస్సుని సాంసారిక విషయముల కాకుండగా ఈశ్వరునిపై ఎప్పుడైతే మీరు నిలిపి పెడుతారో అప్పుడే నిత్యసిద్ధమైనటువంటి అభేదము అనుభవానికి వస్తుంది భేదము కల్పితము అని వీడికి సాక్షాత్కారం అయిపోతుంది కాబట్టి అది ప్రప్రథమ పక్షం సగుణోపాసనలో మన ఆధస్వ మై బుద్ధి నివేశయ్య నేను మీకు మొత్తము ఒక రీక్యాప్ చెప్తున్నా అయితే వీడికి చేత కాదు మనస్సుని ఆ ఈశ్వరునియంలో నేర్పడం వీడికి చేత కాదు దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు నిజానికి మనిషి ఎక్కడ ఉన్నాడు అంటే వాడి దేహం ఉన్న చోట మనిషి ఉండడు మనిషి వాడి మనస్సు ఎక్కడ ఉందో అక్కడ ఉంటాడు మనిషి దేహాన్ని బట్టి నిర్ధారితము కాదు మనస్సును బట్టే నిర్ధారితమవుతాడు వీడు ఎటువంటి మనిషి వీడు ఎట్టి మనిషి అనే మాటకి సమాధానం దేహం బట్టిగా కాదు వాడికి ఎలాగా ఉన్నాడు ఎలాగా ఉన్నాడు అది దాన్ని బట్టి ఏమి నిర్ధారితము కాదు వాడి మనస్సును బట్టే నిర్ధారితమవుతుంది ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటే శివానందాశ్రమంలో కూర్చుని ఉన్నాను అని అనిపిస్తుంది అలా చూసి వాళ్ళకి కానీ మీరు శివ ఇక్కడ కూర్చులో కూర్చున్నా మీరు మార్కెట్ ప్లేస్లో ఎక్కడో ఉండొచ్చు కాబట్టి మనిషి ఎక్కడ ఉన్నాడు అంటే వాడి మనస్సు ఎక్కడుందో అక్కడే ఉన్నాడు మనిషి ఏమిటి అంటే వాడి మనస్సు ఏమిటో అదే మనిషి మనస్సే ప్రధానమైన అందు శ్రీకృష్ణుడు చోట యో యశ్రద్ధ సేవ సహ అనిషి ఎటు మనిషి ఎవడండి అంటే వాడి శ్రద్ధ ఎట్టిదియో వాడి యొక్క స్వరూప స్వభావములు కూడా అట్టిదియే అవుతాయి అన్నాడు కాబట్టి మనస్సు అనేది చాలా వ్యతిక్త స్కన్మయో మధ్య గుహ్యమేత సనాతనం అని భాగవతంలో తోటి వస్తుంది ఇది నీకో రహస్యం చెప్తాను వినండి ఇది అతి ప్రాచీన కాలం నుంచి వస్తున్న రహస్యము ఇదేమిటంటే మనిషి మనస్సు లేని ఉంటుందో వాడు అది స్వరూపముగా కలిగి ఉంటాడు అంటే కాబట్టి మనస్సు ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ మనస్సుని మనం ఈశ్వరుని ఎందు నిధానం చేగలము అది ప్రథమపక్షం ఈ ప్రథమ పక్షం వీడికి చేత కాదు మనస్సు చెప్పిన మాట సుఖరాము వినదు మరీ అధ్వానంగా తయారై ఉంటుంది మనస్సు ఇదంతా కూడా నేను కవర్ చేశాను అయినా కూడా ఆ నాలుగు పక్షాల్లో మూడు పక్షాలని ఒక సీక్వెన్స్లో చెప్పి నాలుగు పక్షంలోకి వస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మనస్సు చెప్పిన మాట వినదు ఆగమాగంగా ఉంటుంది మనస్సు ఏం చెప్పమంటారు ఇంకంత కంట నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు వచ్చారు అన్నారు వాడు చాలా ఆగం చేసి పెట్టాడండి అన్నాడు ఓహో అలాగా దిస్ ఈజ్ హౌ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ అని నేను నేర్చుకున్నాను ఎక్స్ప్రెషన్ దాన్ని మీ ముందు ప్రయోగిస్తున్నాను ఆగం చేసి పెడతాడు ఆగ ఆగం చేసి పెడతాడు అంటే కకావికలం చేసి పెడతాడు అల్ల కండోలం చేసి పెడతాడు ఆ మనస్సు అలా ఉంటుంది అది కాబట్టి ఈశ్వరుడు వెళ్ళి దాన్ని నిలబెట్టు అంటే అది ఇవ్వమాట కాదు అదే మీకు దేవాలయంలో కూర్చోగలుగుతాడు కానీ మనస్సు దేవాలయంలో ఉండనే ఉండదు అది ఎక్కడో పోతుంది మార్కెట్లోకి పోతుంది కాబట్టి అది అది ఆ ప్రథమ పక్షం వర్కౌట్ కాదు అప్పుడు ఏం చేయాలి అంటే ద్వితీయ పక్షము రెండవ పక్షము అను అనుకల్పన్యాయాన్ని అనుసరించి అభ్యాసయోగము అభ్యాసయోగం అంటే ఈ ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారు చూసారు మరి ఇప్పుడు ఎలా ఉన్నారు నాకు తెలియదు కానీ ఒకప్పుడు ఎలా ఉండేవారంటే మిమ్మల్ని పొద్దున్నే పట్టుకుంటాడు ఏమంటే మీరు పాలసీ తీసుకోండి ఏంటండి ఆయన దగ్గర ఒక నూట రకాల పాలసీలకు సంబంధించిన టేబుల్స్ అన్నీ రెడీగా ఉంటాయి మీరు టేబుల్ థర్టీ పాలసీ తీసుకోండి ఏంటండి టేబుల్ థర్టీ పాలసీ అంటే వడ్డీ పోతాయి అని మళ్ళీ ఇంతలోకే మీకు థర్టీ వన్ కూడా బెటర్ ఆప్షన్ థర్టీ ఫార్టీ సెవెన్ నేను ఆ పాలసీ ఇస్తాను ఏదో చెప్తూ ఉంటాయి ఇదిలోనే మళ్ళీ తర్వాత కలిపితే నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పేసి మీరు బస్సు ఎక్కువ వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ కొట్టుకుంటాను ఏమంటారు ఆ రెండు టేబుల్స్ కాదు మీకు థర్టీ వన్లో కాదు ఫార్టీ సెవెన్లో కాదు మీకు ఫిఫ్టీ త్రీ కలబాగుతుందంట వదిలిపెట్టారు మీరు సాయంకాలం తప్పించుకుంటే పునాడు పొద్దున్నే వస్తాడు దీనిపైన అభ్యాసయోగము అంటారు సరిగ్గా ఏజెంట్ చేసినట్టుగా మనస్సుని ఈశ్వరుని మీద నిలబెట్టు అది అక్కడి జారిపోతుంది మళ్ళీ దాన్ని పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఈశ్వరుని మీద నిలబెట్టు అలాగే అభ్యాసయోగం చేయను చేసినట్లయితే మీకు కృతార్థత లభిస్తుంది ఇది ద్వితీయ పక్షం ఇక మూడవ పక్షం ఇప్పుడు మనం అనుకున్న శ్లోకం ఈ శ్లోకం కూడా నేను కవర్ చేసినట్టున్నాను నేను భాష్యం చెప్పాలా భాష్యం అయిపోయిందా భాష్యం చెప్పాలి ఓకే భాష్యం అందాము అభ్యాసే అవి అసమర్థ అసీ అశక్త అసీ అది అభ్యాసం ఉన్నందు కూడా వీడికి శక్తి లేదు వీడు అభ్యాసానికి కూడా పనిచాలి అభ్యాసయోగం ఉన్నందు అభ్యాసం చేయమంటే చేయడు అభ్యాసం చేయాలంటే ఏం చేయాలి మీరు కూర్చోవాలి కూర్చుని ధ్యానం చేస్తూ ఉండాలి కానీ మీరు కూర్చుని ధ్యానం చేయలేడు ప్రెషర్ కుక్కర్లాగా ఉంటాడు లోపల కూర్చుని ధ్యానం చేయగలరా నేను కొంతమందిని చూస్తున్నాను అంటే నేను చూసిన దాన్ని విమర్శించటం అందు నాకు అభిప్రాయం లేదు నాకు తాత్పర్యం లేదు ఇదికే ఎగ్జామినేషన్ మనం ఆబ్జెక్టివ్గా పరిశీలించటం ఎప్పుడైనా సరే ఎదుట వ్యక్తుల్ని పరిశీలించేప్పుడు మీరు ఒక ఈగోయుక్త స్టేట్లో ఉండి పరిశీలిస్తే అది తప్పు అలా పరిశీలించకూడదు వాళ్ళని వాళ్ళ జీవితాలు వాళ్ళని మన వాళ్ళని పరిశీలించడానికి కానీ మీరు ఈగోనెస్ అవేర్నెస్లో ఉండి అంటే ఒక పరిచ్ఛిన్నమైన ఒక వ్యక్తిగా ఇంకొక వ్యక్తిని అంచనా వేస్తున్నట్టు జడ్జి చేస్తున్నట్టు కాకుండా ఇంతే ఈగోలెస్గా అభిమాన రహితంగా విషయాన్ని అబ్జెక్టివ్గా మీరు చూసినట్లయితే అది చాలా ఉపయోగకరమే అది ఫిలాసఫర్స్ అలాగే చేస్తారు నేను చూస్తూ ఉంటాను స్టేజ్ ఎక్కుతాను స్టేజ్ మీద పిలుస్తారు ఈ ఆర్గనైజర్స్ కూడా రెండు గంటల ప్రోగ్రామ్ చెప్పి పన్నెండు మందిని కూర్చుంటారు స్టేజ్ మీద ఒకడైనా ఉపన్యాసం మొదలు పెడితే మీరు రెండు నిమిషాల్లో ముగిస్తారా అంటారు ఏం చెప్తా ఉన్నా రెండు నిమిషాల్లో అసలు వార్మప్ అయ్యేప్పటికీ పదిహేను నిమిషాలు పడుతుంది ఏం చెప్తారు రెండు నిమిషాలు మీరు రెండు గంటల ప్రోగ్రాం ఉందంటే ముగ్గురు కూర్చోపెట్టాలి స్టేజ్ మీద ఒకళ్ళని అధ్యక్షుడు చేసి వారికి ముందే సూచన ఇచ్చి మీరు పది నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడతారని చెప్పి మిగతా ఇద్దరికీ మీరు మీరు మాట్లాడండి అంటే వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు పన్నెండు మందిని కూర్చోపెడతారు ఆ పన్నెండింటిలో కొంతమంది అట్లీస్ట్ ఫోర్ పీపుల్ సెల్ ఫోన్స్ తోటి స్టేజ్ ఇప్పుతారు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి కానీ ఈ నలుగురు మిగతా సెల్ ఫోన్స్ బంద్ పెట్టి స్టేజ్ చెప్తారు వీళ్ళు సెల్ ఫోన్స్ బంద్ కూడా పెట్టకుండా స్టేజ్ చెప్తారు కొంతమంది వైబ్రేషన్ మోడ్లో పెడతారు వీళ్ళకి అలాంటి సెన్సిబిలిటీ కూడా ఉండదు దాన్ని రింగింగ్ మోడ్లోనే పెట్టి స్టేజ్ మీద కూర్చుంటారు అది రింగ్ అవుతుంది ఎవరో ఎవరో కాల్ చేస్తున్నారు ఎవరో పని లేని వాడు ఏదో నొక్కుతాడు దానికేం మీరు పది నెంబర్లు కూడా నొక్కర్లేదు ఊరికే ఒక నెంబర్ నొక్కితే అది కనపడుతుంది నొక్కేస్తే అదే నొక్కు అదే డైల్ చేసుకుంటుంది పది నెంబర్లు పది నెంబర్లు నొక్కాలంటే విసి చేస్తుంది పొరవైతే ఇలా తిప్పాల్సి వచ్చింది తొమ్మిది నొక్కాలనుకోండి ఇలా అదే అది అంత వెనకొచ్చేదాకా మీరు ఆగాలి ఒకసారి ఫోన్ చేస్తే ఇంకా రెండోసారి ఫోన్ చేయబడి వేసి ఇది కాదు పొర మళ్ళీ వాడికే ఫోన్ చేయాలంటే విసిగిపోలే ఇప్పుడు వద్దు తర్వాత చేద్దాం ఇప్పుడు ఇంకా అలాగే ఈ సమస్య లేని ఊరికే ఒక క్లిక్ తోటి అన్నీ వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళు రింగ్ రింగ్ తోను పెట్టుకుని స్టేజ్ మీద ఎక్కుతారు స్టేజ్ మీద ఎక్కితే ఉపన్యాసం చెప్తుంటే ఈయన ఫోన్ రింగ్ అవుతుంది అప్పుడు దాన్ని బంద్ చేయలేదు ఆయన ఉపన్యాసం కాదుగా చెప్తుంటే ఇంకొకటిగా చెప్తుంట దాన్ని బయటకు తెస్తాడు ఈసీ హీవిల్ ఆన్సర్ దట్ ఫోన్ ఆన్ ది స్టేజ్ నేను అర్థం ఎట్లా తెలుసిన లోపల ఆయనకు అంత ప్రెషర్ ఉందని అర్థం ఫీజులకి ప్రెషర్ తప్ప ఆ ప్రెషర్ తట్టుకోలేక మనం స్టేజ్ మీద ఉన్నాం ఆన్సర్ చేయకపోతే బాగుంటుందేమో అని ఆయనకు అనిపిస్తుంది అనిపించిన ఆ ప్రెషర్ తోటి ఫీజులు ఆన్సర్ ఇంకోళ్ళు ఉన్నారు వాళ్ళు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలియం దగ్గర నిలబడి చెప్తూ ఉంటారు చింతోడ్డు బోండింగ్ అవుతుంది ఎందుకంటే ఈ స్టాప్ స్టీ ఆ స్టేజ్ ఆడియన్స్ సందర్భంలో చూస్తూ ఉంటారు ఆ ఫోన్ తీసి చూసి మాట్లాడి మళ్ళీ నచ్చిన వెంటనే చేస్తారు చని విడివి నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మనుషుల మనస్సు అంత కకాతంగా ఉంటుంది ఇదంత మనస్సు ఇప్పుడు సెల్ పాయింట్ కాదు ఇది ఆల్ ద మైండ్ అంతటి ప్రెషర్లో ఉంటుంది నా మైండ్ అంతటి విక్షిప్తమై ఉంటుంది అండ్ ద మోస్ట్ రెస్ట్లెస్ కండిషన్లో ఉంటుంది మైండ్ అటువంటి వాడిని అభ్యాసయోగము చేయము అంటే వాడు చేయలేడు వాడికి అసలు అభ్యాసయోగం అనేది వాడికి అది వర్కౌట్ కాదు అటువంటి వాడిని ఉద్దేశించి అభ్యాసేపి అసమర్థోసి నేను అలా ఉండమనే అభిప్రాయం కాదు కానీ ఏ నీకు అభ్యాసము కూడా శక్తి లేదు అనే అనుభవం కలిగినట్లయితే అప్పుడు ఏం చేయాలి ఇంకా ఇంకా అంతరంగ సాధనం పనికిరాదు ప్రథమ పక్షం అంతరంగ సాధనం మనస్సును దేవుడికి సమర్పించుట ద్వితీయ పక్షం అంతరంగ సాధనం అభ్యాసం చేయుట ధ్యానాన్ని అభ్యసించుట ఆ రెండు కూడా పనికి రావడానికి ఇంకా బహిరంగ సాధనలోకి వస్తాం ఏమిటి బహిరంగ సాధనము అంటే మత్కర్మ పరమోభవ మత్కర్మని చేయుచుడుము అంటే నేను చేసే ప్రతి పని కూడా ఈశ్వర కర్మ అయ్యి ఉండాలి మత్ అంటే ఈశ్వరుడు కదా కాబట్టి ఈశ్వరస్య కర్మ ఈశ్వరాయ కర్మ అని రెండు అర్థాలు నేను ఇంతకుముందు చెప్పాను మత్కర్మకృత్ మత్పద అప్పుడు చెప్పాను అయినా మళ్ళీ బ్రీఫ్లో మీకు గుర్తు చేస్తాను కాబట్టి మత్కర్మ చేస్తూ ఉండాలి మత్కర్మకి అంకితమైపోవాలి మత్కర్మ పదమో పదాలు నాకు చిన్న సహాయం చేయండి ఎవరైనా లేచి ఒక కాగితాన్ని మడత పెట్టి ఈ టేబుల్లో ఒక ఒక కాలు కింద పెడితే నేను విశ్రాంతిగా విక్షేపం లేకుండా పుస్తకం పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది ఆ టేబుల్ అలా ఊంగుతుంటే ఈ పుస్తకం పెట్టుకున్నప్పుడల్లా అయిపోయింది పని అయిపోయింది ఆ దానికి పెట్టండి ఇంకో పెట్టి మళ్ళీ పెట్టండి టేబుల్ ఒక కాలు ఊంగతోందంటే ఇట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పూర్వ వర్త్మన్షిప్ టేబుల్లా ఉన్న కొడుకు నాలు కళ్ళు స్థిరంగా ఉండాలి కాబట్టి మత్కర్మ పరమహా భవ పరమ అంటే డెడికేటెడ్ మత్కర్మకి డెడికేట్ అయిపో అంటే ఇంకా నా నా దేహము నా ఇంద్రియముల ద్వారా ఏ కర్మ జరిగినా అది ఈశ్వర ఈశ్వరుని యొక్క కర్మేనా అవుతుంది ఈశ్వరాయ కర్మేనా అంటే తేడా ఏంటి సపోజ్ మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకున్నారనుకోండి దాన్ని ఈశ్వరస్య కర్మ అని అంటారు ఈశ్వరుని యొక్క కర్మ పారాయణ కానీ పూజ కానీ దేవాలయంలో చుట్టూ ప్రదక్షిణం కానీ మీరు ఏది చేసినా అలాంటివి ఏది ఈశ్వరస్య కర్మ ఈశ్వరుకు చెందిన కర్మ అలా మీరు ఎవరితోటైనా మాట్లాడుతున్నారనుకోండి ఏదో ఒక పని ఒక పని కోసమే ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు ఫోన్లో మాట్లాడచ్చు వ్యక్తిగతంగా మాట్లాడచ్చు ఈ మాట్లాడుతున్నటువంటి ఈ మా ఈ ప్రసంగము ఇది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు అంటే అతనికి ఏదో కొంత మంచి కలగడం కోసం మీరు మాట్లాడుతున్నారు అతనికి మ్యాథమెటిక్స్లో కొంచెం డల్గా ఉన్నాడనుకోండి మీరు ఏదైనా ఓ వెంటసేపు అతనికి కొంత ట్యూషన్ ఇచ్చారనుకోండి ఈశ్వరుణ్ణి అర్పించు ఈశ్వరుణ్ణి ఆరాధించే బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుని కొరకు ఈశ్వర ప్రాప్తి కొరకు నేను ఈ సేవ చేస్తున్నాను అనే ఉద్దేశంతో మీరు చేస్తారు అది పని లౌకిక కర్మ కానీ ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుని కొరకు అనే బుద్ధితో మీరు చేస్తారు చేసినట్లయితే అది మత్కర్మ కాబట్టి మత్కర్మ అనేది దేర్ ఆర్ డైమెన్షన్స్ ఇన్ దాట్ వన్ మీరు పూజాగృహంలో కానీ దేవాలయంలోనే కానీ కూర్చొని ఆ ఈశ్వరుని యొక్క ఆరాధనాది కర్మను చేస్తారు లేకపోతే స్తోత్రపాఠము ఇత్యాగం చేస్తారు మంత్రజపము ఇత్యాగం చేస్తారు అది ఈశ్వరుని యొక్క కర్మ జపో జల్ప మంత్రజపం చేస్తే ఈశ్వరుని యొక్క కర్మ మీరు మాట్లాడింది కూడా జపము కావచ్చును మీరు ప్రేమగా మాట్లాడి వాచా ధర్మం అవాప్ి వాగింద్రియంతో ధర్మాన్ని మీరు అనుష్ఠించవచ్చు మంచిగా మాట్లాడారనుకోండి వాళ్ళు అడిగిన సమాచారం ప్రేమతోటి ఇచ్చారనుకోండి అందరి హృదయంలో ఒకే పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అనేటువంటి ఒక జనరల్ విషం మనస్సులో పెట్టుకుని దాన్ని ఆశ్చర్యంగా చేసుకుని ఆలంబనంగా చేసుకుని మనం చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరులకు సమర్పితమే ఈశ్వరుని కొరకు మాత్రమే నేను ఈ కర్మలను చేస్తున్నాను అందుకనక మీరు చేస్తూ ఉన్నట్లయితే లౌకిక కర్మలను చేసినప్పుడు కూడా ఆ దృష్టితో చేయాలి అప్పుడు ఏమో వస్తుందో తెలుసుకోండి నిషిద్ధ కర్మలు చేయలేదు కదా ఎదరవాడి పురస్సుని పురస్సులో ఉన్న ధనాన్ని అపహరించి నేను ఈశ్వరుని కొరకు చేస్తున్నాను అనే మాట లేదు కాబట్టి నిషిద్ధ కర్మలను త్యాగం చేయను అని వేరే చెప్పనక్కర్లేదు కావ్యకర్మలను త్యాగం చేయము అని వేరే చెప్పనక్కర్లేదు అవి కూడా త్యాగమైపోతుంది ఇది ఇప్పుడు నిత్య కర్మలనే చేస్తూ ఉంటారు వాటిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు ఇక శరీర నిర్వహణకయ్యే కర్మలు ఉంటాయి వాటిెలా చేస్తారు ఈ శరీర యాత్ర ఇది కూడా ఈశ్వరుని కొరకు మాత్రమే ఉన్నది మనం చేసేటువంటి ధర్మ ధర్మానుష్ఠానంలో ధర్మ సాధనము మొత్తం ధర్మ సాధనం శరీరం కనుక ఈ శరీరాన్ని కూడా ఈశ్వరులకు సమర్పించే ఉద్దేశం ఉంటుంటే దీన్ని నేను మెయింటైన్ చేసుకుంటున్నాను ఈ శరీరాన్ని మెయింటైన్ చేసేది నా కోసం కాదు దీన్ని తిండి పెట్టేది నా కోసం కాదు దీనికి శౌచాన్ని కలిగించేది శుచి చేసేది నాకోసం కాదు దీనికి మందు వేసేది నా కోసం కాదు ఈ ఊరు కూడా ఈశ్వరుని కొరకే నేను చేస్తున్నాము అనే ఒక దృఢ నిశ్చయంలో ఉంటాడు లౌకిక జపో జల్ప శిల్పం సకలముకు రుద్రా విరచన నేను కూర్చున్నా అది ఈశ్వరారాధనే నిలబడ్డా ఈశ్వరారాధనే ఇట్ల తిరిగితే ఎక్కడికైనా తిరిగినట్లయితే అది ఈశ్వరునికి చేసే ప్రదక్షిణమే స్వ ప్రదక్షిణీయం అంటే అలాంటి శ్లోకం సకలం అంటే తవ ఆరాధనం అంటూ వస్తుంది నేను ఏది చేస్తే అది దీని యొక్క ఆరాధనమే అనే స్పిరిట్లో మనం కర్మను చేసుకుంటూ పోతాం దీంట్లో కష్టం ఎందుకంటే మనస్సును ఏకాగ్రం చేయము అంటే అది అంతరంగము కనుక అది క్లేశమైనది సూక్ష్మమైనది కఠినము కానీ బాహ్యమైనటువంటి యాక్టివిటీస్ చేయటానికి అలవాటు పండుంటాం కనుక ఆ బాహ్యమైనటువంటి కర్మలను ఈశ్వరుని కొరకు చేయుట లేదా అవి ఈశ్వరుని యొక్క కర్మలే అయి ఉండుట ఈ రెండు కనుక నీవు చేసుకున్నట్లయితే దానివల్ల ఏమవుతుందంటే కర్మ యొక్క ఉద్దేశ్యంలోనే ఒక గొప్ప మార్పు వచ్చేస్తున్నా ఉదాహరణకి మీరు ఒక గార్డెన్ పెంచుతున్నారు అనుకోండి గార్డెన్ పెంచి దేనికోసం పెంచుతాను గార్డెను అంటే మరి లోకంలో ఉండే దృష్టికోణాలు అనేక ఉంటాయి మా స్వంత ఇల్లు స్వంత ఇల్లు చుట్టూ విశాలమైన గార్డెన్ మేము పెట్టుకుంటాము దానివల్ల మా ఇల్లు మా గార్డెను ఈ ఈ బస్తీలో అందరి ఇళ్ల కంటే కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది అని ఒక అభిమానం అభిమానము అంటారు ఇన్ని ఇంగ్లీష్లో సైకాలజీలో ఏమంటారంటే అవుట్ షైనింగ్ ది అదర్స్ అని అంటారు అంటే చుట్టుపక్కల వాళ్ళతో పోల్చి చూసుకుని వాళ్ళకంటే మనము అన్ని విధాలా గొప్పవాళ్ళము మన గార్డెన్ వాళ్ళ గార్డెన్ కంటే గొప్పది మన ఇల్లు వాళ్ళ ఇల్లు కంటే మంచిది విశాలమైనది గొప్పది కాబట్టి ఆ రకంగా మనం గొప్పవాళ్ళము అనేటువంటి ఒక ఈగో మనస్సులో పెట్టుకుని అందమైన గార్డెన్ మెయింటైన్ చేస్తాం ఈ ఒకసారి మీరు అలా గార్డెన్ మెయింటైన్ చేస్తే కనపడ్డ వాళ్ళకల్లా మీ గార్డెన్ గురించి చెప్పాల్సినటువంటి ఆ ప్రెషర్ కూడా ఉంటుంది లోపల వాడు అడ్డేటో పోతుంటే ఏమన్నా ఇలాదండి మా గార్డెన్ చూసారా మేము మా ఇప్పుడు స్పెషల్ రోజెస్ వచ్చాయి ఎల్లో రోజెస్ ఉన్నాయి మా గార్డెన్లో ఎక్కడా లేవు మా గార్డెన్లోనే ఉన్నాయి ఎల్లో రోజెస్ వచ్చి చూడండి అని చూపించాల్సి వాళ్ళు బోన్సాన్ని మా గార్డెన్లో మీరు ఎదుగుదా ఆ సంగతి అని అది వచ్చిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా చూపిస్తూ ఉన్నారు దీన్ని ఏమంటారంటే అభిమానజన్య సుఖము అని అంటారు అభిమానాన్ని బట్టి ఒక ఒక సుఖాన్ని వీడు అనుభవిస్తూ ఉంటారు ఆ విధంగా గార్డెన్ కనుక చేసినట్లయితే అది ప్రాపంచిక కర్మ లౌకిక కర్మ అయ్యి అది బంధిస్తుంది మనిషిని వాడికి అభిమానాన్ని పెంచి వాడిని బంధుండి చేస్తుంది అది మత్కర్మ గార్డెన్లో పనిచేసి కూడా ఒకటి ఉంటాడు హార్టికల్చరిస్ట్ అని ఉంటాడు వాడు జీతం కోసం గార్డెన్ మెయింటైన్ చేస్తాయి మీరు సెక్రటేరియట్కి వెళ్ళారు అయిపోయి అక్కడ హార్టికల్చరిస్ట్ నందరో ఎందులో పెద్ద పెద్ద శాలరీని తీసుకుంటూ ఓ పది మంది సేవకులను పెట్టుకుని వాళ్ళ మీద అజిమానిషి చేస్తూ ఎక్కడో మొక్క అక్కడో తేరా పెట్టుకుని ఏదో నడిపిస్తూ ఉంటాడు గవర్నమెంట్లో వాడు హార్టికల్చర్ ఇస్టు వాడు ఎందుకు వాడికి మీద ప్రేమ లేదు మొక్క మీద ప్రేమ లేదు పచ్చదనం మీద ప్రేమ లేదు దేవుని మీద ప్రేమ లేదు జీతం మీద ప్రేమ మన ఉద్యోగం అంత యూస్లెస్ ఇదే మనకి లంచం ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు ఇవ్వడం లేడు ఒకప్పుడు టీ కూడా ఇప్పించేవాడు ఇవ్వలేడని తిట్టుకుంటూ చేస్తాడు ఉద్యోగం అయినా అవకాశం ఉంటే దాంట్లో కూడా ఎంతో కొంత లంచాన్ని పట్టే ప్రయత్నం చేస్తాడు విత్తనాల్లోనో లేకపోతే నర్సరీకి వెళ్ళి కొనుక్కురావడంలోనో ఎక్కడో అక్కడ ఉ పది వాడు వాడు చేసేటువంటి ఆ గార్డెనింగు అది మత్కర్మ కాదు అలా కాకుండా మీరు గార్డెనింగ్ చేస్తూ ఇది నేను ఈశ్వరానికి అర్పించడం కోసం ఈ మొక్కల్ని పెంచుతున్నాను ఈ మొక్కల రూపంగా ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాను ఈ మొక్కల నుంచి వచ్చేటువంటి ఆ చల్లగాలి కానీ పచ్చదనం కానీ అంతా కూడా ఈశ్వరులకు సమర్పితము అని మీరు గార్డెనింగ్ చేస్తే ఆ గార్డెనింగ్ మత్కర్మ అవుతుంది నేను ఉంటే ఒక దృష్టాంతం చెప్తా కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇట్ ఈజ్ నాట్ ది యాక్షన్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ ది యాక్షన్ దట్ ఈజ్ సుప్రీమ్లీ ఇంపార్టెంట్ ఆ సంగతిని కర్మఠుడు మీరు తెలుసుకోవాలి కర్మఠుడు అనేవాడు ఎలా ఉంటాడంటే యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకోండి అక్కడే మిస్ అవుతాడు పాయింట్ యాక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యాక్షన్ ఈజ్ గుడ్ యూ షుడ్ పెర్ఫామ్ ఏ గుడ్ యాక్షన్ దాంట్లో సందేహం లేదు బట్ ద మోటివ్ బిహైండ్ ది యాక్షన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మోటివ్ కనుక శుద్ధిగా లేకపోతే శుద్ధమైన కర్మ కూడా కలుషితమైపోతుంది మోటివ్ కనుక అద్భుత మంచిగా ఉంటే ఈశ్వర ఈశ్వర ప్రాప్తియే లక్ష్యము అని మోటివ్ కనుక అలా ఉన్నట్లయితే మీరు చేసేటువంటి చీపురు పెట్టి రూపు తుడుచుకోవడం కూడా మత్కర్మ అయిపోతుంది అది కూడా అది కూడా గొప్ప కర్మ అయిపోతుంది మోటివ్లో ఉన్నటువంటి మహిమది కాబట్టి నీవు మనస్సుని ఈశ్వరునిపై నిలపలేవు మనస్సును నిగ్రహం చేసి ఈశ్వరుని ధ్యానించటము కూడా నీకు చేతగాదు ఇంకా నీకు చేతలేనిల్లా ఇటువంటి తిరుగుతో కర్మ చేయటమే నీకు తెలుసు ఆ కర్మను మత్కర్మగా తీర్చిదిద్దుకుని నీవు కొరతాచడం కావచ్చును అని ఈ శ్లోకంలో చెప్తున్నారు సాధారణంగా మనిషి కర్మలు చేసే సందర్భంలో కర్మకి ఉద్దేశ్యము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సంగ్రహము రెండు భోగము ఈ రెండు ప్రయోజనాలను ఉద్దేశించి మనుష్యులు కర్మ చేస్తూ ఉంటారు సంగ్రహము అంటే ప్రోగు చేయుట మీరు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసి డబ్బులు ప్రోగు చేయుట అది సంగ్రహము రెండవది భోగము ఏదైనా కర్మ మనం భోగము కోసం ఆ కర్మని మొదలు పెడతాం ఇప్పుడు మీరు వద్దున్నే తొమ్మిదింటికో పదింటికో చక్కగా వంట కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఎలా బరేట్గా మొదలు పెడతారు దేనికోసం మొదలు పెడతారు మనకి పదకొండున్నర పన్నెండు ఎప్పటికి ఆకలి ఆ టైంలో చక్కగా కూర్చుని మనము నేను నా భర్త నా భార్య నా పిల్లలు కూర్చొని ఇంకా ఎవరికి పెట్టకుండా మనమే చేయాలి అనవర్ట్గా ఇలా అనుకోరు బట్ చేస్తూ ఉంటారు అలా అనుకోరు ప్రతిరోజు అలా అనుకోరు ఇలా ప్రతిదీ అలా అనుకుంటూ ఉంటారా బట్ దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ దాన్ని భోగము కోసము చేసే కర్మ ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నారనుకోండి యజ్ఞం ఏం కోసం చేస్తున్నారు స్వర్గాయ స్వర్గం కోసం చేస్తున్నారు అనుకోండి యజ్ఞం అది భోగము కోసము చేసే కర్మ అవుతుంది దానం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు పుణ్యం వస్తుందని దానం చేస్తున్నారు అంటే అది కూడా సంగ్రహము కొరకు చేసే కర్మ అవుతుంది అల్టిమేట్గా సంగ్రహం ద్వారా మళ్ళీ భోగాల్ని పోగుతుంది డబ్బు పోగు చేసేది మళ్ళీ భోగమే పుణ్యాన్ని సంపాదించింది దేనికి మళ్ళీ భోగమే ఇహలోకంలో కాకుండా పరలోకంలో భోగము ఒకప్పుడు ఇహలోకంలో కూడా భోగం అవ్వచ్చు లేదా మళ్ళీ జన్మలు మళ్లీ జన్మలైతే దానికే పరలోకము పేరు మళ్ళీ మరో జన్మకే పరలోకము పేరు ఇంకో లోకంలోకి పోతాడు లోకము అంటే దేహము కాబట్టి ఇటువంటి దృష్టితో చేసే కర్మలన్నీ కూడా లౌకికమైన కర్మలు కానీ ఈశ్వరారాధన రూపమైన కర్మలైనా సరే దానము తీర్థయాత్ర వ్రతము ఇత్యాది కర్మలు కూడా అవి కూడా మత్కర్మ అనే స్టేటస్కి అర్హములు కావు కాబట్టి కర్మ యొక్క ప్రయోజనం కర్మ ఏ కర్మ ఈశ్వరారాధనయా లౌకికమా అన్నది కాదు పాయింట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ దట్ ఈస్ డిసైడ్స్ ది పాయింట్ దెన్ వాట్ ఈస్ ది పాయింట్ ఆ చేస్తున్న కర్మ యొక్క లక్ష్యం ఏమిటి భగవత్ప్రాప్తి ఎస్ ఇప్పుడు అది మత్కర్మ అవుతుంది మీరు ఉద్యోగం చేస్తే అది మత్కర్మ అవుతుంది మీరు ఇల్లు ఊడిస్తే అది మత్కర్మ అవుతుంది వంట చేస్తే మత్కర్మ అవుతుంది స్నానం చేస్తే మత్కర్మ అవుతుంది ఆఖరికి నిద్రపోతే కూడా మళ్ళీ మొన్నటి పొద్దున్నే లేచి ఈశ్వరుని మనం ఆరాధించుకోవడం కోసం మనం అది కూడా మత్కర్మ కింద పరిణమిస్తుంది కాబట్టి మీకు ధ్యానం చేయడం చేతకాకపోతే కనీసం ఇంతమటుకైనా నేను మక్కర్మనిష్ఠుడో అవు అని మూడవ పక్షం ఈ రకంగా చేసినప్పుడు నిషిద్ధ కర్మలు పూర్తిగా తొలగిపోతాయి కావ్యకర్మలు కూడా తొలగ తొలగిపోతాయి వారి హృదయంలో ఒక పవిత్రత నిర్మాణం అవుతుంది ఒక సైలెన్స్ నిర్మాణం అవుతుంది ఆ పవిత్రత అంటే సైలెన్సే మీరు శుద్ధముగా ఉన్నది అంటే అర్థమేంటి వీటిలో ఇంకా మిగతా లేమీ లేవు అలాగే మనస్సు పవిత్రము శుద్ధము అంటే మనస్సు సైలెంట్గా ఉండుతాయి బికాస్ సైలెన్స్ ఈజ్ ద న్ న్ న్ న్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది మైండ్ కాబట్టి అటువంటి శుద్ధమైన అంతఃకరణలో వాడు శ్రవణాదుల ద్వారా ఆత్మసాక్షాత్కారానికి దారి ఏర్పడుతుంది కాబట్టి మత్కర్మ పరమో భవ భాష్యం మదర్థం కర్మ మత్కర్మ తత్పరమ మత్కర్మ ప్రధాన ఇత్యర్థ మదర్థం కర్మ చతుర్థి హృత్తులు చెప్పారా షష్ఠీహూర్తులు చెప్పలేదు శంకర్ నేను షష్ఠి కూడా పెట్టుకున్నాను ఆయన చతుర్థిలో పెట్టేశారు మదర్థం అంటే అర్థం అనే అదే చతుర్థికి వస్తుంది నా అంటే మీరు చేస్తున్న కర్మ పూజాధికం కావచ్చు కాకపోవచ్చు కానీ చేస్తున్నది మాత్రము ఈశ్వరుని కోరకు ఒక ఆయన దుర్గాపాఠం దుర్గాపాఠం అని ఉంటుంది అంటే చండీ సప్తశతి పారాయణ అంట దానికి దుర్గాపాఠము అని పేరు ఆయన సంకల్పం స్వపక్ష విజయార్థం శత్రుపక్ష పరాజయాార్థం దుర్గాపాఠమహం కనుష్యే నా పక్షం నుంచి శత్రుపక్షము నాశ పరాజయం పొందే కొరకు నేను ఈ దుర్గా పాఠాన్ని చేసుకున్నాను అన్నట్లయితే అది అది మత్కర్మ అవతం అనేన దుర్గాపాఠేన భగవాన్ శ్రీకృష్ణ ప్రీయతాం ఈమె దుర్గాపాఠం చేత శ్రీకృష్ణ భగవాలను ప్రీతిని చెందించాక అని చేసినట్లయితే అది ఉచారణ అలాగే అంత సూక్ష్మంగా దాన్ని గమనించి ఆ మత్కర్మ చేసినట్లయితే మత్కర్మ ప్రధానుడలు అగుము అని ఆయన యొక్క సలహా తర్వాత అభ్యాసేన వినా మదర్థమే కర్మాణీ కేవలం కుమీ వీడికి అభ్యాసం లేదు అభ్యాసం అంటే ఏమిటి మనస్సును మరల మరల సాంసారిక విషయముల నుండి వెనుకకు మరల్చి ఈశ్వరునిపై నిలుట అది అదే అభ్యాసం చాలా సూక్ష్మమైనటువంటి ధ్యాన ప్రక్రియ అది వీడికి చేత కాదు దట్ హీ కెనాట్ డూ ఫై కానీ వీడి వీడు కేవలం కర్మలు మాత్రమే చేయగలుగుతాడు అది మాత్రమే చేతనం అయినా పర్వాలేదు ఆ కర్మలని ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే వాడు తప్పుగా కృతార్థుడవుతాడు కుర్వన్ సిద్ధిని సత్వసిద్ధి యోగ జ్ఞాన ప్రాప్తి ద్వారేనా అవాప్స్యసీ ఈ విధంగా నేను కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా సిద్ధి లభించు సిద్ధంటే ఏమిటి సిద్ధంటే ఆత్మసాక్షాత్కారమే సిద్ధి పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలియటయే అది ఏ సిద్ధి ఈశ్వర అనుభవం అంటే తన ఎందు దాగి ఉన్నటువంటి ఆ దైవత్వము అది అనుభవంలోకి వచ్చుట అంటే సో ది మ్యానిఫెస్టేషన్ ఆఫ్ దట్ పొటెన్షియల్ డివినిటీ అదే వివేకానంద స్వామి భాషలో చెప్పాలంటే అదే సిద్ధి అది లభిస్తుంది ఎలా లభిస్తుంది దానికి క్రమం ఉన్నది మొట్టమొదటి అంతఃకరణము శుద్ధమవుతుంది శత్రు విజయం కోసం పూజ చేస్తున్నాను అంటే అది అంతఃకరణంలో కాలుష్యం అయిపోయింది చూడండి అంతఃకరణ దోషం క్రికెట్ మన టీం నెగి వాళ్ళ టీం ఓడిపోవడం కోసం పూజ అది కాలుష్యం అది టీములు ఎవో ఉంటాయి ఎవో మన టీం ఎగ్గితే మనం మనం సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళు ఎవరో వాళ్ళు నగ్గాలి వాళ్ళు టీం నెగ్గే ఉండమని బాగా అడిగారు దాన్ని కూడా మనం స్వీకరించాలి అంతేగాని దానికోసం పూజలు హోమాలు చేయటం ఇదంతా కూడా ఒక డిగ్రడేషన్ ఇన్ ది ఒక కరప్షన్ అండ్ డిగ్రడేషన్ కేసు దాన్ని పెద్దలు దాన్ని సపోర్ట్ చేయకూడదు అజ్ఞానం చేతి తెలియని వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు పెద్దలు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అదే ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అవుతుంది అది కాలుష్యం మనస్సు అలా కాకుండా మదర్థమే కర్మ మీరు ఏదైనా పూజ చేస్తే ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాము వ్రతం చేస్తే ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాము లౌకిక కర్మలని కూడా మీరు చేసే లౌకిక కర్మలు కూడా మీరు పరికట్టుకుని తప్పుకొని చేస్తూ ఉంటే అది ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నామని చెప్పడం కష్టం కష్టం కాదు సం అసంభవం మీరు కామ్య కర్మలు చేస్తుంటే ఈశ్వర ప్రీతి కొరకు చేయటం లేదు అని దాని ముఖం మీద తెలుస్తూనే ఉంటుంది కోరిక కోరిక తీర్చుకోవడం కోసం చేస్తున్నారు కానీ ఈశ్వర ప్రీతి కొరకు మీరేం చేయట్లేదని అది దాని ముఖం మీద రాసే ఉంటుంది ఆ కామనలను విడిచిపెట్టి నిషిద్ధ కర్మాచరణాన్ని పూర్తిగా విడిచిపెట్టి చేసే కర్మలను అన్నింటినీ లౌకికములు కర్మలను కూడా రెండు రకాల కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయించారు ఈశ్వరుడికి ఎప్పుడు సమర్పించాలి మీరు మొదలుపెట్టి ముందు సమర్పించాలి మీరు స్నానం చేయబోతున్నారు స్నానం చేయబోతుండగానే ప్రార్థన ఉంటుంది గింగే చేయి యమునే చెయ్య ఏదో ప్రార్థన ఏదో ఒక ప్రార్థన ఉంటుంది కాబట్టి మీరు కర్మ చేయబోతుండగానే దాన్ని అర్పించి మొదలు పెడతారు ఒకవేళ అర్పించడం మర్చిపోయారు అనుకోండి కర్మ చేస్తూ ఉండగా గుర్తు తెచ్చుకుని ఈ కర్మని ఈశ్వరునికి సమర్పిస్తున్నాము అని నిశ్చయం చేసుకుని మళ్ళీ చేస్తాం ఒకవేళ గుర్తు రాలేదు అనుకోండి కర్మ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది అప్పుడు దాన్ని ఈశ్వరాత్మన బుద్ధితో చేయించారు ఇలా చేస్తూ ఉంటే ఎవరుందో తెలుసుకోండి మనస్సులో ఉండేటువంటి ఆ వేగము మొమెంటం స్పీడ్ అట్లా అవుతుంది ఎందుకని మనస్సులో స్పీడ్ అంతా కూడా రాగద్వేషాల నుంచి వస్తుంది రాగాన్నించి ద్వేషం నుంచి స్పీడ్ వస్తుంది మనస్సుకి ఒక మొమెంటమ్ వస్తుంది కామ క్రోధోద్భవం వేగం అంటాడు శ్రీకృష్ణుడు వేగం అంటే మొమెంటమ్ దానికి ఒక స్పీడ్ వస్తుంది మనస్సుకి ఆ స్పీడు కామల నుంచి క్రోధం నుంచి వస్తుంది సో ఇప్పుడు కుక్క ఉంటుంది ఒక చోట కూర్చుని ఉంటుంది ఈ లోపల దానికి దూరంగా ఏదో కనపడుతుంది ఆ కనపడ్డ దాని మీద దానికి కోరిక పుడుతుంది పరిగెడుతుంది లేచి పరిగెడుతుంది లేదా మరో కుక్క ఏదో వచ్చింది మన టెరిటీ ఆక్రమిస్తున్న నీ దాని మీద కోపం వస్తుంది అప్పుడు భౌభోగ్రం లేచి పరిగెడుతుంది మనస్సు కూడా అతిదే మనస్సు కుక్క వంటిది అది కామలు ఉన్న పరిగెడుతుంది లేకపోతే ద్వేషం ఉన్న పరిగెడుతుంది కాబట్టి ఆ విధంగా కలుషితమై ఉంటుంది కానీ ఈ విధమైనటువంటి కర్మానుష్ఠానాన్ని మీరు చేస్తుంటే క్రమక్రమంగా ఆ రాగద్వేషములు శిథిలమైపోతాయి ఈశ్వరార్పణ బుద్ధి ఉన్న చోట రాగద్వేషములు నెలకొనే అవకాశమే ఉండదు వాటికి పట్టు దొరకదు రాగద్వేషానికి పట్టు దొరకదు క్రమక్రమంగా అవి పోతాయి మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందంటే ఎవడి మీద ఆసక్తి లేదు ఫలానాది కావాలి ఆసక్తి లేదు ద్వేషం అసలేదు ఎవరిని ద్వేషించింది లేదు పని ఇది కావాలి అది కావాలనే కామను లేవు రాగము లేదు ద్వేషము లేదు ఆసక్తి రాగము ఆసక్తి చె ఏదో ఉంటుంది ఈ చెట్టు నాది అనేది ఉండదు అది మనస్సు యొక్క శుద్ధి మనస్సు యొక్క అశుద్ధి ఏమిటి ఈ చెట్టు నాది చెట్టు కలపడం పడాల నాది అనుకోవడం దానికి ఏదో వంద కాయలు కాస్తాయి ఈ వంద కాయలు నాది అని అనుకోవడం ఇది మనస్సు యొక్క అశుద్ధి కాబట్టి ఈ మదర్థమపి కర్మాన్ని కొనుమను అంటే భక్తి అంటే ఏమిటనుకుంటున్నారు వేళకూలం అనుకుంటున్నారా భక్తి అంటే భక్తి అంటే దేవాలయానికి వెళ్ళిపోయి కొంత అల్లరి చేయటం అనుకుంటున్నారా భక్తి అంటే అదే భక్తి అంటే పీపుల్ జస్ట్ డోంట్ నో బట్ ఈస్ భక్తి ఇది భక్తి అంటే దేవాలయానికి వెళ్ళి గడ గలాభా చేసి గడబిడ చేసి బాణాసం చేతాలు ఇస్తే భక్తి అయిపోతుంది దేవుడు అంత దద్దం అనుకుంటున్నారా ఏమన్నానా మీరు బాణాసం చేతాలుస్తే ఖుషి అయిపోవడానికి అలా ఏమి ఎవరు ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ లైక్ దాట్ ఇట్ డిడ్ నాట్ వర్క్ టిల్ నా అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు Therefore, ఎర్ఫోర్ మనిషి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి నేర్చుకుని శాస్త్రీయమైన పద్ధతిలో ప్రొసీడ్ అవ్వాలి ఇట్స్ science. సైన్స్ భక్తంలో ఒక సైన్స్ అది దాన్ని అర్థం చేసుకుని ప్రొసీడ్ అవ్వాలి వివేకానంద అన్నాడు కర్మ అనేది ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ కర్మ అండ్ ఇట్స్ అ సైన్స్ ఆఫ్ కర్మ ఇస్ ఇట్స్ అన్ ఆర్ట్ కర్మ ఇస్ అన్ ఆర్ట్ అండ్ karma is a science. కర్మని తెలుసుకునేప్పుడు ఇట్స్ ఎ సైన్స్ ఆచరించేప్పుడు ఇట్స్ ఎన్ ఆర్ట్ కాబట్టి ఆ విధంగా కర్మానుష్ఠానం చేసినట్లయితే అంతఃకరణలో ఉండే కాలుష్యము ఇడుపు గింజ వేసిన నీటిలో ఉండే మురికంతా దిగిపోయినట్టుగా అలా పోతుంది కాలుష్యం పోతుంది అంతఃకరణము శుద్ధమవుతుంది మీకు ఒక ప్రసన్నత మీకు అనుభవానికి వస్తుంది దానికే ప్రసాదము అని పేరు ప్రసాదం అంటే లడ్డూలు భూజించడం కాదు ఇది ప్రసాదం మనస్సు యొక్క ఒక ప్రసన్నత ఆ ప్రసన్నతలో ఒక మాధుర్యము ఒక ప్రేమ ఇవన్నీ మీకు అనుభవానికి వస్తాయి దాన్ని సత్వశుద్ధి అంటారు అంతఃకరణము శుద్ధి అప్పుడు యోగ యోగా అంటే అభ్యాస యోగ అంటే అప్పుడు మనస్సును మీరు ఈశ్వరునిపై ధ్యానం చేసి మీరు ఏకాగ్రం చేయటానికి మీకు సరళమైపోతుంది ఆ యోగం మీకు వచ్చేస్తుంది సత్వశుద్ధి లభిస్తుంది యోగము లభిస్తుంది అప్పుడు అక్షర పరబ్రహ్మ యొక్క జ్ఞానము ఆత్మజ్ఞానము కూడా లభిస్తుంది ఆ స్టెప్స్లో మీరు మోక్షాన్ని పొందుతారు ఇది ద్వితీయ పక్షము అథై తదప్యశక్తోసి కృగమాశ్రిత సర్వకర్మఫల త్యాగం అయ్యతాత్మవాము ఇప్పటికి ఎన్ని పక్షాలు అయ్యాయి మూడు పక్షాలు అయ్యాయి ప్రథమ పక్షం ద్వితీయ పక్షం తృతీయ పక్షం మూడోది కూడా చేత కాదు మూడో పక్షం అంత తేలికేం కాదు లేదు మూడో పక్షం ఏమిటంటే మీరు చేసే కర్మలన్నీ ఈశ్వరార్పణ గురించితో చేయాలి చేసి కర్మలన్నీ అంటే ఏమిటి కర్మలు ఎన్ని రకాలు ఉంటాయి శరీర నిర్వహణ కోసం చేసే కర్మలు జీవిక అంటే ఫ్యామిలీ కుటుంబమును పోషించుకోవటం కోసం చేసే ఉద్యోగము వ్యాపారము మొదలైనటువంటి కర్మలు తర్వాత లోకం వ్యవహారంలో చేసేటువంటి కర్మలు సోషల్ ఇంటరాక్షన్ ఓటు వేయటం ట్యాక్స్ కట్టడం బిల్లు కట్టడం ఎలక్ట్రిక్ బిల్లు కట్టడం ఇత్యాది కర్మలు పారమార్థికమైన కర్మలు అంటే మంత్రజపము తీర్థయాత్ర దానము ధర్మము పూజ పురస్కారము ఇటువంటి కర్మలు నాలుగు రకాల కర్మలు ఉంటాయి ఈ కర్మలను కూడా ఈశ్వరుకు సమర్పిస్తూ చేయుట శ్రీకృష్ణుడు మనస్సును నా మీద నిలబెట్టలేకపోతే పోనీ ఇలా చేయమన్నారు ఇదేదో రెండో పక్షం బానే ఉందనుకుంటే అల్టిమేట్గా మీరు మనస్సు ఆయన మీద నిలబెట్టినట్టే అవుతుంది తెలిసారా రహస్యం మీ మనస్సు ఈశ్వరుని మీద చక్కటి ఉపాయం ఈ రకముగా నీవు కర్మలను చేయుట అంటే ఇది మాత్రం అంత తేలిక మీరు మనస్సు ఈశ్వరుని మీదకి వెళ్ళదు కర్మను మొదలుపెట్టే ముందు వెళ్ళదు కర్మలు చేస్తుండగా వెళ్ళదు కర్మలు చేయడం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళదు ఇక ఈశ్వరుడు ఎప్పుడో గుర్తు రావేరాడు అప్పుడేమవుతుంది వీడి కర్మకి ఈశ్వరునికి ఆ అనుబంధము ఆ అటాచ్ ఆ కనెక్షన్ వీడికి కుదరదు అప్పుడేమవుతుంది లంచం పుచ్చుకుంటాడు విశేష కర్మలు చేస్తాడు కామ్యకర్మలు చేస్తాడు అన్ని వేషాలు వేస్తాడు అప్పుడప్పుడు దేవుడని దేవుడిని ఒక కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు ఆల్ ఆల్ దట్ హీ కాబట్టి మదర్థమపి కర్మాణి అన్నది కూడా అంత తేలిక కాదు అది చాలా ఉత్తమ చెందిన భక్తే అవుతుంది మదర్థమపి కర్మాణి ఉత్తమ చెందిన భక్తి అవుతుంది అంచేతనే అది ఆల్మోస్ట్ ఇమీడియట్గా అది యోగం వైపుకు తీసుకెళ్ళిపోతుంది సత్వశుద్ధి యోగము వైపుకు వెళ్ళిపోతుంది అది భక్తి యోగంలో భాగమేది వీడు దానికి కూడా అర్హుడు కాదు అన్నప్పుడు అత ఏతదీ అశక్తోసి కక్తుంది దీన్ని కూడా చేయటానికి నాకు యోగము లేదు నాకు శక్తి లేదు సంసిద్ధత లేదు మనస్సు ఇంకా ఆ సామర్థ్యాన్ని పొందలేదు చేసే ప్రతిపది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అనే సంకల్పం వీడికి రాలేదు ఇంకా అంతటి మహోన్నతమైన స్థితి ఇంకా రాలేదు మరి అప్పుడు ఏం చేయాలి వెరీ సింపుల్ నువ్వేం చేస్తామంటే కర్మయోగము అని ఇంతకుముందు చెప్పబడింది నీవు ఆ కర్మయోగాన్ని అనుష్ఠించు కర్మయోగము మౌలికమైన సూత్రం ఏమిటంటే కర్మయోగంలో ఉండే మౌలికమైన సూత్రము సర్వకర్మ ఫలత్యా అది కర్మయోగం యొక్క మౌలికమైన సూత్రం కర్మయోగంలో భేదం ఉంటుంది భేదాన్ని స్వీకరిస్తారు నేను వేరు జగత్తు వేరు దేవుడు వేరు ఆ భేదాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే భేద నిరాకరణము చాలా కఠినమైన విషయం దానికి చాలా వివేకం ఉండాలి అంత వివేకం లేదు కదా వీడికి సో భేద నిరాకరణము అంతదాకా వీడు రాలేదు ఓకే భేదం ఉండదు తర్వాత కర్మయోగంలో కర్మానుష్ఠా భేద నిరాకరణమును అంగీకరిస్తారు అది కర్తృత్వము సత్య విరుద్ధము కర్తృత్వం తప్పు కర్తృత్వం ఆత్మస్వరూపానికి కర్తృత్వం లేదు ఆత్మ సూర్యుడు వంటిది సూర్యుడు ప్రకాశిస్తాడు తప్ప మంచి పనులు సూర్యుడు ఉంటే ప్రకాశిస్తూ ఆత్మ చైతన్యం కూడా అట్టింది అలా ప్రకాశిస్తూ ఉంటుంది దీపంలాగా ఆత్మ దీపము వంటిది దీపం ఉంటే ప్రకాశిస్తుంది అక్కడ జరిగే చర్యలకు చేష్టలకు దీపము బాధ్యత వహించదు కాబట్టి దీపమునందు కర్తృత్వం ఉండదు ఆత్మ కూడా దీపము అనేది లోపల ఉండే ఒక వెలుగు అది ఆ చైతన్యం అనే వెలుగు ఆ వెలుగు ఉండబట్టే అన్ని కర్మలు జరుగుతాయి కానీ ఆ వెలుగునకు ఆ చైతన్యానికి కర్తృత్వం ఉండదు ఆత్మ అంటే అదేదో ఫిజికల్ ఇటీ కాదు ఫిజికల్ ఎంటిటీ అంటే అది దానికి ఏదో పని చేసిందని పని చేయలేదని ఓ మూల పడుకుందని అలా ఉంటాయి అది ఫిజికల్ ఎంటిటీ కాదు అది ఒక వెలుగు వెలుగు అంటే ఈ వెలుగు కాదు ఈ వెలుగును కూడా తెలుసుకునే లోపలి వెలుగు అది మీరే